ఏం చేసుకుంటాను ఈ ముండకా క్లాస్ ఇది వాడికి అది ఇమడదు వాడు వెళ్ళి దారికి ఇమిడితే బర్వాలదు ఇమిడితే జ్ఞానం అవుతుంది ఇమడదు వాడు వెళ్ళి దారికి దాటదు తర్వాత రేపు వెళ్ళుండో పిల్లలను చూస్తున్నాడు పెళ్లి కూతుళ్ళని చూస్తున్నాడు ఫోటోలు చూస్తున్నాడు వెళ్ళి పెళ్లి పూపులు చూసి స్వామీజీ మీ క్లాసుకి అటెండ్ చేస్తాడు ఎందుకండి క్లాసు ముండకాయ క్లాసు ఎందుకండి అనే ఏదైనా గీత క్లాస్కి వచ్చాయంటే దీనిగా ఉపయోగపడుతుంది ఎందుకు కాబట్టి క్రియావంత స్వధర్మానుష్ఠానాన్ని మానేసి క్లాసులు అటెండ్ చేస్తాము వేదాంతం చదువుకుంటాము అన్నదాన్ని నేను ఒప్పుకోను జనరల్గా ఐడి చేస్తే కాబట్టి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేస్తూ ఉండాలి భర్త ఉన్నాడు అనుకోండి భార్య కుటుంబ క్షేమాన్ని చూసివాడుగా భర్త ఉండాలి భార్య ఉందనుకోండి పతివ్రత ఏ ఉండాలి పాతివృత్యం ఉన్నది లేకుండగా భర్తతో దెబ్బలాడొచ్చి క్లాసులో కూర్చుంటే ఎక్కడ కుదుర్తుంది కొంచెం అంటే సందర్భానుసారంగా ఇండియా కాబట్టి చెప్తున్నాను ఈ మాట అమెరికాలో ఇలా చెప్పే అర్హత లేదు అక్కడ పతివ్రత అనే మాటకు అవకాశం లేదు ఇక్కడ సహజంగా పాతివృత్యం అన్నది అతి సహజంగా ఉంటుంది కల్చర్లో భాగంగా ఎక్సెప్ట్ సమ్ స్పెషల్ కేసెస్ సో కాబట్టి యథోక్త కర్మానుష్ఠాన యుక్త వాళ్ళకి బోధిము వాళ్ళకి శాస్త్రము చేత విధించబడిన కర్మలని వాళ్ళు చేసుకోవాలి అంటే వాళ్ళు స్వధర్మాన్ని చేసుకోవాలి అని అనిపిస్తారు తర్వాత శ్రోత్రియా శ్రోత్రియులే ఉండ చదువుకున్న వాళ్ళే ఉండాలి వేదాంతము పదో తరగతి ఫెయిల్ అయిన వాడు వచ్చి వేదాంత క్లాసులు పనిచినట్టు చదువుకున్నవాడే ఉండాలి వాడు ఈ జనరల్ నాలెడ్జ్ శ్రోత్రియ అంటే ఓవరాల్ అండర్స్టాండింగ్ మెచ్యూరిటీ వచ్చి ఉండాలి ఇక్కడ శ్రోత్రియ శబ్దానికి ఏమిటంటే కొంత వేదం అది చదువుకున్నవాడు మీకు కొంత సంస్కృతం నేర్చుకోమంటాం అలాగే కొన్ని విష్ణు సూక్తమనో మరో సూక్తమనో విధులు చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు ఏదో పూజో అభిషేకం ఏదో చేస్తున్నాం ఇదంతా కూడా శ్రోత్రియత్వాన్ని నిర్మాణం చేయటం కోసం ఒక ఎన్వైరాన్మెంట్ నిర్మాణం అది అవసరం అదేమేమి లేకుండగా ఆత్మ బ్రహ్మే కదండి మళ్ళీ ఈ పూజలో విన్న ఎందుకంటే వీడు ఊరికి ముందే పూజల్ని మానేసేసి లెవెల్లో వీడు అంటే తెలిస్తే బాగా వేయచ్చు ఆ రహజ్ గారి అయిపోతాడు మంచిదే కానీ ఊరికి ముందే ఉండకూడదు నేను ఈ చాలాసార్లు ఈ కథలోనే కూడా చెప్పాను బ్రహ్మనిష్టా అపరస్మిన్ బ్రహ్మణి అభియుక్త ఇక్కడ బ్రహ్మనిష్ట అంటే అపరస్మిన్ బ్రహ్మణి అని చెప్తున్నారు పరబ్రహ్మనిష్టులు అయిపోతే ఇంక వాడికి పాఠం ఎందుకండి పరబ్రహ్మనిష్ఠుల కోసం కదా పాఠం ఇదే కాబట్టి బ్రహ్మనిష్ట అంటే పర బ్రహ్మనిష్ట పొందటం కోసం పాఠం ఇదే బ్రహ్మనిష్ట లేని వాళ్ళకి బ్రహ్మనిష్ట కోసం పాఠం అటువంటి వాటిని బ్రహ్మనిష్టా అంటే మరి స్టూడెంట్కి బ్రహ్మనిష్టా అని వేస్తే ఎలాగా అంటే అపర బ్రహ్మనిష్ట అంటే మీరు ఒక ఇష్ట దైవాన్ని కొలిచే లక్షణము కలవారై ఉంటారు గీతని నాస్తికుడికి బోధించదన్నారు ఇప్పుడు గీతలో శోకం గురించి తితిక్ష గురించి ఇలాంటివివో ఉంటాయి మంచి లక్షణాల గురించి దానం గురించి ధర్మం దీంట్లో రెలిగినే ఉంది దాంట్లో ఇప్పుడు రాశోద్యానందో చూడడం రెల్జియనే ఉంది కాబట్టి మాకు ఏ రెలిగియంతో సంబంధం లేదు మేము దేవుణ్ణి అంగీకరించాం శ్రీకృష్ణుడి దేవుడని మేము ఒప్పుకోము అని ఒకడ వచ్చి కూర్చుంటాడంటే కొన్ని క్లాస్కి వాడికి చెప్పొద్దనమాట ఎందుకంటే భక్తుడై ఉన్నాడు భక్తుడు మాత్రమే ఈ బోధని స్పంతం చేసుకోగలుగుతాడు ఎందుకంటే ఇది థిరిటికల్గా ఒక మ్యాథమెటికల్గా ఒక లీగల్ పాయింట్ లాగా మీరు దాన్ని బోధిస్త టెక్నికల్గా బోధిస్తే అది అలాగే కాదది యు మస్ట్ బి ఇమోషనల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అప్పుడే మీకు ఆ బోధ పనిచేస్తుంది కాబట్టి అభక్త నాభక్తాయ కదాచన ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తుడు కాని వాడికి అసలు ప్రసంగం వచ్చింది ఒకడు ఉన్నాడు వాడు భక్తుడు కాడు కానీ వేదాంతం తెలుసుకోవాలనుకుంటున్నాడు వాడికి ఏం పాఠం చెప్పాలి అని ప్రసంగం వస్తే మహాత్మా చెప్పారంటే వాడికి గీత చెప్పొద్దు పంచదశి చెప్పమన్నారు పంచదశ అంటే రకరకర విద్యారాజ స్వామిది ఇప్పుడు అది పెద్ద పెద్ద విషయం కాదు అది చెప్పు వాడికి వాడికి వేదాంతం గురించి వాడికి ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అర్థమైపోతుంది వాడికి అదే కదా కావాల్సింది కానీ గీత మాత్రం చెప్పదు మా ఎందుకంటే గీత అది భక్తి కలవాడికి మాత్రమే చెప్పాల్సింది సో ది ఐడియా ఈజ్ వాడు అపర బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి ఈశ్వరుణ్ణి సమష్టిగా ఒక హయ్యర్ పవర్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఆరాధించుకుంటూ ఏదో మంత్రజపం ఏదో చేసుకునేవాడు అయి ఉండాలి వాడికి చెప్పాలి తర్వాత అపరబ్రహ్మనిష్ఠుడై ఉంటే చాలదు పరబ్రహ్మ బుభుత్సవ పరబ్రహ్మను తెలుసుకుందాము బోద్ధం ఇచ్చవ పరబ్రహ్మను తెలుసుకుందాము అనేటువంటి ఉత్సాహం కలిగి అపరబ్రహ్మనిష్ఠుడై అంటే ఇష్టదైవాన్ని ఆరాధించుకునే భక్తుడై ఉండాలి వాడికి చెప్పవలసినది తర్వాత స్వయమేకర్షిం ఏకర్షి నామానం అగ్నిం జుహే జుహతి సంత స్వయమేకర్షిం జుహువతే ఏకర్షిం శ్రద్ధయంత స్వయం జుహతే ఎే జుహతే సో జుహతే అంటే జుహ్వతి బహువచనం జుహోతి జుహుత జుహతి బహువచనం భవతి భౌత భవంతిలాగా కాదు జుహ్పతి అంటే బహువచనం జుహ్పతే అన్నది వైదిక ప్రయోగం కాబట్టి ఎవడైతే హోమం చేస్తాడో ఇది వైదికం కదండి ఇందులో ఇది అథర్వణవేదం అథర్వణవేదంలో అగ్నికి ఏకర్షి అని పేరు ఎందుకంటే అగ్ని ఆ పరమేశ్వరుడికి ప్రతీక ఒక మూర్తిలాగా మీరు మీరు మూర్తి పెట్టుకుని విఘ్నేశ్వరుడు పూజ చేసినట్టుగా అగ్నిని వెలిగించి ఆ అగ్నిలో హోమం చేస్తున్నారంటే మీరు ఈశ్వరున్ని ఆరాధిస్తున్నారు సో ఈ జగత్తు మొత్తం అంతా కూడా ఒకే ఒక చైతన్యం ఉన్నది ఏకా ఋషి అంటే దర్శనం చైతన్యం అద్వయ చైతన్యం అదే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడే మన ముందు అగ్ని రూపంగా ఉన్నాడు కాబట్టి అగ్నికి ఏక అని పేరు ఏకా ఋషి ఒకే ఒక ఋషి ఋషి అంటే చైతన్యం కాబట్టి ఎన్ని చైతన్యాలు ఉన్నాయి ఒకే చైతన్యం ఉన్నది మీ హృదయంలో అదే చైతన్యం నా హృదయంలో అదే చైతన్యం దోమలో అదే ఏనుగులో అదే కాబట్టి ఆ చైతన్యమే అగ్ని రూపంగా ఉంది కనుక ఆ చైతన్యానికి ఏకర్షి అని పేరైతే ఈ అగ్ని కూడా ఏకర్షి అనే కాబట్టి ఈ అగ్నిలో ఏకర్షిం జుహ్వయంత ఆ ఏకర్షిని అంటే పరబ్రహ్మను అగ్ని రూపంగా వీళ్ళు హోమం చేసి ఆరాధిస్తూ స్వయం జుహ్వతే అంటే స్వయంగా హోమం చేస్తారని అంటే కొంతమంది ఏదో మనిషిని పెట్టి హోమాలు చేయిస్తూ ఉంటారు వాళ్ళు ఏదో సంసార హడావుల్లో ఉండి వీళ్ళు మనుషుల్ని పెట్టి సబ్స్టిక్యూట్ చే సరిగేట్లాగా చేయిస్తూ ఉంటారు అది పద్ధతి కాదు ఇప్పుడు కూడా పురోహితుడు అన్నవాడు మీరు కర్మ చేసుకుంటూ ఉంటే సహాయం చేయటానికి ఉన్నాడు కానీ మీ సబ్సిక్యూట్గా అన్ని కర్మలు వాడే చేసేస్తాడంటే అది పద్ధతి కాదు కాబట్టి అలాగా బిల్లు పే చేసేసి కర్మ ఇంకోహు మన దర్హం చేసేస్తారన్నది అంత తెలివైన పద్ధతి కాదు కనుక స్వయం దృష్పతే ఏకర్షణం శ్రద్ధయంత శ్రద్ధధానాస్త అంటే వైదిక కర్మలు చేసుకునేవాడు ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో వైదిక కర్మ అంటే నిత్య నిత్య కర్మానుష్ఠానం ఏదో పూజ పునస్కారం ఏదో దీపం వెలిగించుకోవటం దేవుడి మీద పువ్వు వేయటం నమస్కారం చేయటం దానం ధర్మం దేవుడి పేరు చెప్పి ఇదో పితృశ్రాదులు ఏమైనా ధర్మాన్ని అనుసరిస్తూ ఇవన్నీ చేసుకునేవాడు శ్రద్ధగా అంటే స్వధర్మానుష్ఠాన పరుడు వాడికి వేదాంతాన్ని బోధించాలి కానీ ఒక ఆయన ఒక ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు ఇస్ ప్రొఫెసర్ ఆఫ్ వేదాంత ఓకే మంచిది ఈ గ్రంథాలు ఏవో గట్టిగానే ఉంటారు ఆయన చదివి ఎవరి దగ్గర చదివారో వాళ్ళైతే గట్టివాళ్ళు అది నేను ఎరుగుదాను ఇతను ఎంత గట్టి ఈయన ఎంత గట్టివారో నాకు కూడా మామూలుగా అయింది సభలో నేను ఉన్నాను నేను ఎక్కడో చిత్తజీవర్ను కూర్చున్నాను ఆయన డయాస్ మీద ఉన్నారు తేనోపనిషత్ మంత్రం వ్యాఖ్యం స్తోత్రస్తోత్రం మనసో మనహ చక్షు షుశుఃదలుపెట్టారు ఆ శ్లోకం చదివారు దానికేమో తెలుగులో ప్రసంగం పదిహేను నిమిషాలు అయ్యేప్పటికీ అందరికీ ఒక సంగతి అర్థమవుతాయి ఆయనకే అర్థమవుతుంది ఆయనకు కూడా తెలిసిపోయింది ఆ వాతావరణాన్ని చూస్తే మనకు తెలుస్తుంది కదండి ఆయనకే తెలిసిపోయింది ఆయన చెప్తున్న పాల చిటికప్పు వచ్చి తీస్తాం ఇక్కడ ఈ శంకర భాష్యంలో ఇలా చెప్పారు ఇది ఇలాగే ఉంటుంది ఇదంత పేరుకి కాదు అని ఇలాగే ఆయనదో దాన్ని వివే హీస్ ప్రజెంటింగ్ హీస్ అనేబుల్ టు హ్యాండిల్ ది వెర్స్ వెరస్ చదవగలుగుతాడు అక్కడ ఉండే భాష్యం కూడా చదవగలుగుతాడు అక్కడ విభక్తి జ్ఞానం గలవాడే సంస్కృతం వచ్చినవాడే సంస్కృతం రానివాడేం కాదు కానీ దాని తాత్పర్యం ఆయన వల్ల కావటం లేదు ఇది అనే ఒకటి ప్రసంగి అండ్ ఐ కుర్ సీ దా వై ఐ కుర్డ్ సీ దా ఎవ్రీబడి గుడ్ సీ దా కాబట్టి సో కేవలము ఆ శబ్దజ్ఞానం చాలదు శ్రద్ధాళువులై మహాత్ముల దగ్గర శుశ్రూష చేసి తాత్పర్యాన్ని గ్రహించడం పట్టుకోవడం చేస్తున్న వాళ్ళు కేవలం శబ్దజ్ఞానం చాలదు అకాడమిక్ అప్రోచ్ ఇసి నాటైన శ్రద్ధ నా అకాడమిక్ పీపుల్ వల్ల ఏది అవ్వదు ఐ తెలియదు వాళ్ళ వల్ల ఏదేమో ఇది ఎగ్జామ్స్ అది కండక్ట్ చేస్తూ ఉంటారు డిగ్రీలు ఇస్తూ ఉంటారు జ్ఞానం కలగదు పూర్ణమైన శ్రద్ధ ఉండాలి అకాడమిక్ అప్రోచ్ ఇచ్చిన తేషామేవా సంస్కృతాత్మనం పాత్రభూతానం ం బ్రహ్మ విద్యాం వదేత భూయా సో అతి వారికి మాత్రమే సంస్కృతాత్మనం ఆత్మ అంటే మనస్సు సంస్కారము గలవాల సంస్కారము అంటే బాగా డ్రెస్ చేసుకుంటారు హైజీనిక్గా అది కాదు నేను అంటుంది సంస్కారం సివిలైజ్డ్ సోఫిస్టికేటెడ్ అది కాదు మనం మాట్లాడతాం సంస్కృతాత్మ స్వచ్ఛమైన హృదయం జడ్జిమెంటల్ యాటిట్యూడ్ లేదు పూర్ణమైన ప్రేమ ఉన్నది విద్యా ఒక శ్రద్ధ ఉన్నది జిజ్ఞాస గలదు సో అటువంటి చక్కటి సంలక్షణములు పరుషంగా మాట్లాడరు కోపంగా ఉండరు ప్రేమగా ఉంటారు అటువంటి సంస్కారములు గలవాళ్ళకి చెప్పాలి అసూయాపురులు ద్వేషపురులు ధనాశాపరులు దురాశాపురులు అటువంటి వాళ్ళకి ఏమిటి ఉపయోగం దీనివల్ల ఏమి ఉపయోగం అధ్యత రైల్లో వెళ్తుంటే తమకి ఏదైనా సత్సంగికరాయే అని అల్లాగా అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత ఇది ఏదైనా దోయించబట్టి సంస్కృత అంతఃకరణము గలవారు మీరందరూ చాలా గొప్ప సంస్కృత అంతఃకరణలు మీ వాళ్ళకి బోధించలేదు దేవదుర్లభులైన శ్రోతలు మీ శ్రోతలు ఏమి ఎవరికి వాళ్ళకి దొరకరు నిజంగా కాబట్టి పవిత్రమైన అంతఃకరణ గల వాళ్ళకి ఇప్పుడంటే అసలు ఈ రోజుల్లో కొంత పాపులేషన్ పెరగడం ఓవరాల్ గ్రూప్గా బోధించడం అనేది ఇట్స్ ఇట్స్ ఎ డెవలప్మెంట్ ఇకా ఇట్స్ ఓన్ సోషల్ రిలవెన్స్ పరిస్థితిని బట్టి ఉంటుంది పూర్వకాలంలో ఈచ్ ఇండివిజువల్స్ చదువుతున్నాయి కూడా మన ఆయన దగ్గర వేదాంతం చదివిన వాళ్ళు ఉన్నారు ఆయన జీవితకాలమే బోధించారు వేదాంతం ఎంతమంది ఉన్నారంటే పదిహేను మంది ఇరవై మంది ఉన్నారు అంటే ప్రతి వాడికి పాఠం చెప్పడం ఏదో ప్రతి పుస్తకమో కాపీ రాసుకున్నట్టే ప్రతి విద్యార్థికి పాఠం చెప్పడం సో ఉపనిషత్తు నేను చదివినప్పుడు నేను ఒక్కడనే చదివేవాడి నేను వచ్చేసిన తర్వాత ఇంకో విద్యార్థులు వచ్చారు వాడికి అతని ఆయన చదివేవారు ఆ తర్వాత మనకొడు ఆ తర్వాత మనం ఎప్పుడూ ఒకడే అప్పుడప్పుడు ఇద్దరూ ముగ్గురు ఉండేవారు సో దానివల్ల ఏమైపోతుందంటే ప్రతి వ్యక్తి కూడా పాత్రుడు అయ్యి సో గ్రూప్ మీద కొంత జడ్జిమెంట్ ఎలా ఉన్నా ఇండివిజువల్గా జడ్జి చేయడం తేలిపోతుంది గతనే ఉడితే పన్నెండు వేసి ఉండగోపనిషత్తులు చెప్పక్కర్లేదు పన్నెండు వేసి కొంచెం ఏదో భక్తి గురించి రామాయణము ఉపన్యాసము అలాంటివి అయినా చెప్తే సరిపడుతుంది ఇంకోపనిషత్తు ఆత్మనిష్ట ఇవన్నీ పందిళ్లు వేసేయండి చెప్తాం ఏదో కొంత డైల్యూట్ చేసి ఉత్సాహం కలిగిస్తే దాని స్పిరిట్ అందుకుని వాళ్ళు ఈ క్లాస్లోకి వస్తారు అని అభిప్రాయం ఒకవేళ చెప్తే సో దట్ ఈజ్ హౌరిటీ అంచేతనే నేను పర్సనల్గా నేను పబ్లిక్ టాక్స్ అవాయిడ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో పబ్లిక్ టాక్స్ మీద నానికి చాలా ప్రశ్న ఉంది నేను చేశాను కూడా కానీ ఈ మధ్యన అసలు నేను దరిదాపులు ఎందుకంటే ఈ పబ్లిక్ టాక్స్లో చాలా డైల్యూట్ చేయాల్సి ఉంటుంది ఇట్ ఈజ్ ఎ స్పెషల్ ఎఫర్ట్ అండ్ యూ హెవ్ టు ప్లే అప్ టు ది గ్యాలరీ సో ఇట్ ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ కప్ ఆఫ్ థీ ఎందుకు మనకి సమస్య ఉంటాయి ఎందుకు నేను ఏదో ఈ పాఠం చాలే అని ఊరుకున్నాను ఎవర్ ఇట్ ఈజ్ పాత్రభూతులైనటువంటి వాళ్ళకి ఈ వేదాంతాన్ని బోధించాలి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మిస్లీడ్ అవుతారు దాన్ని మిస్యూజ్ చేస్తారు అంతా బ్రహ్మేవా కానీ అంటాడు చికెన్ బిర్యానీ అంతా బ్రహ్మే అంటాడు సో ఇలాగా ఇలా మిస్యూస్ చేస్తాడు బ్రహ్మే కదండి అని దాన్ని మిస్యూస్తాడు తర్వాత అంతా మిచ్చేయాలండి అంటాడు ఈ అంతా మిథ్య అనే మాటని చాలా డిస్ట్రాక్టెడ్ వేలో వాడతాండి సో చేత చాలా అంతా మిథ్య అన్నది మరి సామాన్యమైన మాట కాదు దాన్ని అలా డిస్ట్రాక్ట్ చేసి కడుపు నింపుకోవడానికో అలా వాడకూడదు దాన్ని యోగ్యమైన పద్ధతిలో వాడాల్సి ఉంటుంది ఎనీవే పాత్రభూతులై ఉండాలి యోగ్యమైన పాత్ర చూసి దానాన్ని చేయాల్సి ఉంటుంది రండే ఏషాం బ్రహ్మ ఏతాం బ్రహ్మవిద్యాం దేత అని అంటున్నారు అటువంటి వారికి ఈ బ్రహ్మవిద్యను బోధించగలను బ్రూయా కూర్చు ఏం ఫ్రీగా ఉన్నారా పది నేను ఇంకా కంక్లూడింగ్ సెక్షన్లో ఉన్నాను ఓకే శిరోవ్రతం శిరస్యగ్నిధారణ లక్షణం శిరోవ్రతము అని ఒకటి ఈ శిరోవ్రతము అథర్వణ వేదానికి ప్రత్యేకత సో శిరోవ్రతము అంటే వారు ఏం చేస్తారంటే హోమం చేసేసిన తర్వాత అగ్నిహం ఏకర్షణి గుప్పతని అన్నాం కదా ఆ అగ్నిహోత్రం హోమం చేసేసిన తర్వాత ఆ అగ్నిని తీసుకుని చిన్న పిడత లాంటి దాంట్లో అగ్నిని ఒక చిన్న ఆ కణాన్ని పెట్టి అది శిరస్సు మీద ధరిస్తారు అలా ధరిస్తారు కొంత ఏదో దానికి ఏదో కొన్ని మంత్రాలు ఏవో ఉంటాయి బ్రహ్మ బ్రహ్మయజ్ఞము కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు వాళ్ళు ఇంతదో పావుగంట సేపు ఉందనుకోండి ఆ పారాయణ ఆ పావుగంట సేపు ఇదిలా ధరిస్తాం అది శిరోవ్రతము అంటే ఈ శిరోవ్రతము శిరసి అగ్నిధారణ లక్షణం శిరస్సుపై అగ్నిలు రూపంగా ఉండే శిరోవ్రతము ఇది అథర్వణవేద లక్షణం అది యజుర్వేదులకు ఇతర ఋగ్వేదులకు లేదు కాబట్టి ఈ శిరోవ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు చాలా యోగ్యులైనటువంటి వైదికులు వారికి దీనిని బోధించవలసినది శిరోవ్రతము అంటే శిరస్సులో ఈ హేరును చూసారో జుట్టు ఇది మనిషి యొక్క అహంకారానికి చిన్నది కాబట్టి అహంకారాన్ని తలనీళాలు సమర్పించాను దేవుడికి అంటారు తలనీలాలు సమర్పించడం మాట నేను దాని గురించి ఆలోచించాను ఏమిటి ఏమి సమర్పణ అది అది ఏమంతా కూడా బాగులేదు వీటి జుట్టు పెంచిపోవాలి అక్కడ జుట్టిచ్చాడు నేను ఏదో ఇచ్చొచ్చానంటాడు నేను వెంకటేశ్వర స్వామికి నేను ఏదో ఇచ్చొచ్చానంటాడు ఏమిటి ఇచ్చొచ్చేవరా అంటే తమ ఇలా ఇచ్చానంట ఇది ఇట్ థింగ్ టు బి గివెన్ గిట్ అన్నది అది ఇచ్చి రావడం అది అంటే అభిప్రాయం ఏమిటంటే ఆ దేవుడికి ఏదో ఇస్తున్నాం అనుకోకూడదు ఏమిటండి కొనే రూపాయి హుండిలో వేసే ఏదో ఇచ్చానంటే అన్నాం శుభ్రంగా క్షవరం చేయించి వచ్చి గుండి చేయించి వచ్చి ఇచ్చానంటాడు ఏమిటి ఇచ్చేది ఏమీ ఇవ్వలేదు తనని తాను సంస్కరించుకున్నాడు ఇది తనకు తాను సంస్కారం ఇప్పుడు మీరు పూజ చేసే ముందు స్నానం చేస్తారు ఎందుకు ఈ స్నానం చేయటం అంటే సంస్కారం ఆచమనం చేస్తారు సంస్కారం విభూతి పెట్టుకుంటారు సంస్కారం ఈ సంస్కారం వల్ల హృదయం పవిత్రమవుతుంది ఆ పవిత్రమైన హృదయంతో పూజ చేసుకోవాలి అందుకోసమని సో దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు అహంకారాన్ని తొలగించుకుని శిరోముండనం చేయించుకుని వెళ్ళటము అది సంస్కారం అది శిరోమృతం అంటారు ఫిజికల్గా శిరోమృతం కాదు ఫిజికల్గా ఈజ్ ఏ సింబల్ ఎప్పుడు కూడా ఔటర్ ఈజ్ ఔటర్ సిగ్నిఫైస్ ది ఇన్నర్ ఇంపార్టెంట్ ఔటర్ ఈజ్ ఇట్ జస్ట్ సిగ్నిఫైస్ ఇట్ డజన్ మ్యాటర్ అవుటర్ ఉన్నదా లేదా అన్నది పాయింట్ కాదు కాబట్టి హృదయంలో ఎందుకంటే ప్రతి కూడా దేహాభిమానం కలిగి ఉంటాడు దేహాన్ని బట్టి అహం అహంకారం వస్తుంది దేహాభిమానమునకు గుర్తు హెయిర్ స్టైల్ అని చెప్పి మీరు గమనించండి తిరుపతికి వెళ్ళేప్పుడు వీడి చేతిలో హ్యాక్ట్ ఉండదు ఆ దేవుని దర్శనం చేసిన వెంటనే అక్కడ హ్యాక్ట్ ది వెరీ ఫస్ట్ థింగ్ హ్యాక్ట్ ఎందుకంటే వీడికి ఈ అహంలో సంథింగ్ మిస్సింగ్ ఎందుకని గుండు ఉంటుంది ఆ గుండు ఏదో చందనమాదో రాసుకుని ఉంటాడు ఈ అహం బాగులేదు అహం ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళడం మటుకు ఏదో కాలక్షేపం చేశాడు పర్వాలేదు కానీ ఇంకా దేవుడి నుంచి యువతలకు వచ్చేసి ఇంకా మరి రోడ్డు మీదకి వెళ్ళబోతుంటే ఈ గుండూ వ్యవహారం కూడా ఎందుకంటే అహం విత్ గుండె ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అహం అండ్ దెన్ అహం విత్ హ్యాట్ ఈజ్ యాక్సెప్టుల్ అందుకోసం హ్యాక్ కొంటుంది అంటే అసలు ది ఒరిజినల్ పర్పస్ ఇట్ ఇస్ డిఫ్యూచర్ అంటే హ్యాత్ కొనడం తప్పని నేను అంటలేదు సో ది హోల్ థింగ్ ఇదంతా శిరోపరతము ఈ శిరోవ్రతం యొక్క అభిప్రాయం ఏమిటంటే అహంకారమును పూర్తిగా పరిత్యాగము చేయుతారు ఏమంటే బ్రహ్మజ్ఞానము బ్రహ్మ విద్య అహంకారాన్ని పోషించటానికి పనికిరదు అహంకారాన్ని దిస్ ఇస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ దట్ ది ఇండివిజువల్ విల్ బి అబ్సెంట్ బై ది యు గెయిన్ ది నాలెడ్జ్ ది ఇండివిజువల్ విల్ నాట్ వి గైన్ కానీ ఆ నాలెడ్జ్ ని పొందటానికి ప్రయత్నించే కానీ తీరా నాలెడ్జ్ని పొందిన తర్వాత ఇండివిజువల్ ఉండడు అదే మీరు మిగతా చోట్లలా కాదు ఇప్పుడు ఎంఏ పిహెచ్డీ చేశాడనుకోండి పిహెచ్డీకి ముందు ఎవడున్నాడు పిహెచ్డీ లేని అహం ఉంది పిహెచ్డీ చేసిన తర్వాత పిహెచ్డీ అహం ఉన్నది ఇట్స్ ఎ బ్లోటెడ్ అహం వెరీ సోఫిస్టికేటెడ్ అహం వైదికుడు కూడా యజ్ఞం చేయకముందున్న అహం కంటే యజ్ఞం చేసిన తర్వాత ఉన్న అహం చాలా బలంగా ఉంది ఆయన సోమయాజీ లేకపోతే వాజపేయి లేకపోతే మహాజ్ఞి చేయనులు చైన యాగం చేసిన వాడు అని యజ్ఞం చెయ్య అంచేతనే సోమయాగం చేసినటువంటి వాడు లేకపోతే వాజపేయి యాగం చేసిన వాడు చైన యాగం చేసినవాడు ఊరికే ఏదో నాలుగు పైపై మంత్రాలు చదువుకున్న వాడు పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడ్ భోజనం చేసేప్పుడు ఎందుకంటే ఆ యజ్ఞం కర్మానుష్ఠానం వల్ల అహం బలపడుతుంది ఉపాసకుల గురించి చెప్ప నచ్చలేదు వాళ్ళు మేము ఉపాసకులము అనే సంగతి అక్కడ ఉండే సమాజంలో పది మందికి ఎంత అర్జెంటుగా తెలిస్తే అంత అవసరం అన్నట్టుగా మాట్లాడతారో అలా బిహేవ్ చేస్తారు కూడా మేము సరస్వతి ఉపాసకులము పూర్ణ దీక్షాపురులము వయం పూర్ణ దీక్షాపరా అని ప్రకటిస్తారు సో ఈ ఈ ఉపాసనలు వేసిన సామాన్యమైన ఉపాసనలు కాదు మేము అది అలా గురువు అనుగ్రహం చేత మేము చేసి ఉన్నామని ఊరికే గురువు అనుగ్రహం అని మాటవలసినప్పటికీ అది అహంని బాగా పుష్టి చేసేట్లుగా ఉంటుంది ఈ కర్మ ఉపాసన యొక్క అవి అహం ఎందుకంటే అక్కడ కర్త ఉంటాడు అహం కర్త అహంభోక్త అయినటువంటి అహం అక్కడ ప్రారంభమవుతుంది కానీ వేదాంత అధ్యయనం చేసేటువంటి జిజ్ఞాసు కర్తభోక్తయే జిజ్ఞాసు వస్తాడు కానీ ఈ అధ్యయనం చేస్తుండగా కర్తృత్వ భోక్తృత్వములు పూర్తిగా ఎస్టిమేట్ అయిపోతాయి మఠాష్ అయిపోతాయి ఉండవు కర్తృత్వ భోక్తృత్వం ఈ మఠాష్ అనే పదాం ఈ తెలుగు పదమో ఇంగ్లీష్ పదమో అవి తెలియదు అది యూజ్ చేస్తుంటే అక్కడ లేదు లేవు కూడా ఐ డోంట్ నో వాట్ కైడ్ వివర్ టు సీ ది డిక్షనరీ వాడి సో అవి కలికల్లోకి కూడా లేకుండా పోతాయి బై ది టైం ఈ గేమ్స్ బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞాని ఉండడు బ్రహ్మజ్ఞానం మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఈ శిరోవ్రతము ఉన్నది అంటే అహంకారము ముందే పరిత్యాగం చేసి ఆ లో నడిచిన వాడికి గమ్ముని ఈ జ్ఞానము అబ్బుతుంది కనుక శిరోవ్రతము అంటే అహంకార పరిత్యాగానికి సింబల్ తర్వాత యథా ఆథర్వణానా వేదవ్రతం ప్రసిద్ధం సో ఇది వేదవ్రతము ప్రతి వేదము చదువుకున్న వాళ్ళకి వేదవ్రతములోనూ ఉంటాయి ఎదుర్వేదం వాళ్ళకు కూడా వేదవ్రతములు ఉన్నాయి ప్రాజాపత్యం వ్రతము వైశ్వదేవం వ్రతము అని ఇలా చేస్తూ ఉంటారు సో అంటే మూడు రోజులు ఎంతో వ్రతనిష్టలో ఉంటారనమాట సో అలాగే అథర్వణులకు అంటే అథర్వణ వేదాన్ని అధ్యయనం చేసి వాళ్ళ వేదవ్రతం ఏమిటంటే అగ్నిధారణం శిరస్సు మీద అగ్నిని ధరిస్తారు ఏదో కొద్దిసేపు అలా అది ప్రసిద్ధం కాబట్టి ఇది అథర్మణ వేదానికి సంబంధించిన ఉపనిషత్తు కనుక ఆ మాట వచ్చింది యస్టు ఎత్యీర్ణం విధివత్ యథావిధానం దేశామేవచ అంటే ఈ ఈ దేశామేవచ విధివత్ జైష్ఠు చీర్ణం అలా తూకి చేర్థం చెప్పారు అంటే అభిప్రాయం ఏంటంటే అథర్వుణలు కనుక అయినట్లయితే అథర్వణ వేదం వాళ్ళు అయినట్లయితే వాళ్ళకి ఈ ఈ శిరోవ్రతం చేసిన వారికి మీరు ఇంకా చక్కగా ఈ వేద ఉపనిషత్తుని బోధించండి అథర్వణ వేదం వాళ్ళు కాదనుకోండి కాకపోతే మీరు శిరోవ్రతం దాన్ని యూ షుడ్ నాట్ ఎన్ససైజ్ శిరోవ్రతాన్ని కండిషన్గా పెట్టకండి కేవలము ఇక్కడ శిరోవ్రతము అంటే శిరస్సు ఉన్న అన్నది అహంకారానికి ప్రతీక అహంకారాన్ని మీరు తొలగించుకొని వినయ సంపన్నులై జ్ఞానాన్ని పొందవండి అని అభిస్తారు తర్వాత పొందారు నక్షత్రం మీరు పది నిమిషాలు ఈవేళ లాస్ట్ క్లాస్ ఇది రెండు నిమిషం ఋషిరంగిరా పురోవాచ నైతీర్ణ వ్రతోధీతే నమర ఋషిభ్య మిధ్య సో తదేత సత్యం దట్ సత్యం సత్యం అంటే అక్షరం బ్రహ్మ అక్షర పరబ్రహ్మకి సత్యం అనే పదంతో వ్యవస్థ చేసి ఉన్నారు కనుక ఎందుకు సత్ సత్యం అంటే సద్రూపముగా తెలుసుకుంటారు సత్ సత్యం సత్ అంటే ఉనికి ఉనికి యొక్క అవగాహన సత్యం సో సత్ సర్వము సద్రూపమే అనే తెలివి అనే జ్ఞానమునకు సత్యం అనేది సో ఆ జ్ఞానరూపంగా పరబ్రహ్మయ్య అది కూడా తదే తత్ సత్యం సో ఈ సత్యాన్ని అంటే ఈ అక్షర పరబ్రహ్మని అంగిరాహ ఋషి మనం ఋషి పూర్వము శౌనకుడకు బోధించినాడు దీన్ని అచీర్ణం వ్రత ఏత నధీతే సో అనుష్ వ్రతము శిరోవ్రతం అనేది ఏదైతే ఉందో దాన్ని అనుష్ఠించనివాడు చీర్ణ వ్రత అంటే అనుష్ఠించబడిన వ్రతము కలవాడు సో అచీర్ణ వ్రత శిరోవ్రతాన్ని అనుష్ఠించని వాడు దీన్ని నా అధీతే దీన్ని అధ్యయనం చేయవచ్చు అంటే వాడు కనుక అథర్వానికి కూడా అయినట్లయితే తప్పనిసరిగా శిరోవ్రతాన్ని విధించారు అథర్వపదం కలు కాని వారికి నేను మనం చేసిన శిరోవ్రతాన్ని భాష్యకారులు ఏమైనా అంటారు చూద్దాం దాని విషయం సో ఆ విధంగా ఒక వ్యవస్థ చేసేసి నమఃపరమ ఋషిభ్య ఈ ఋషులందరూ కూడా జ్ఞానాన్ని పొందిన ఋషులు పరమ ఋషులు సో ఋషుల్లో కూడా మళ్ళీ కొంత వెరైటీ కింద చెప్పచ్చు చూడడం ఏమంటారు సో ఆ పరబ్రహ్మస్వరూపులైన ఋషులకు నమస్కారము ఋషుల కొరకు నమస్కారము ఎప్పుడైనా సరే వాక్యం రెండుసార్లు రిపీట్ అయిందంటే అయిపోయిందని అర్థం టెక్స్ట్ అది రెండోసారి వచ్చిందంటే టెక్స్ట్ పూర్తయినట్లేదు భాష్యం నమ్మా తదేతరం పురుషం సత్యం ఋషిరంగిరా పురా పూర్వం కౌనకాయ విధివృష్వే ఉచ స్వదేత్యం ఈ సత్యము ఏమిటి సత్యము అక్షరం పురుషం అక్షరం వినాశములేనిది మనం చూసాం పురుషం పూర్ణ చైతన్యము అదే సత్యము వెళ్ళిందంతా మిచ్చే జగత్తు మీరు ఏదైతే అంటున్నారో అదే ఆ సత్య చైతన్య సత్యమైన అక్షర చైతన్యం మీద అధ్యారూపము మాత్రమే నామరూపాత్మకమైన జగత్తు అధ్యారూపం మాత్రమే సో ఒకే అఖండమైన సత్త జగత్ రూపంగా ప్రకటన అదే సత్త ప్రకటమవుతోంది ఆ సత్వ పంచభూతముల రూపంగా ఆ సత్తవే ప్రకటమవుతోంది అదే సత్యం నేను పృథివీ అని అన్నప్పుడు అక్కడ పృథివీ యొక్క నామరూపాలు సత్యం కాదు పృథివీ సత్త సత్యం పృథివీ రూపంగా ఎగ్జిస్టెన్స్ లోన్ అపిర్స్ యాస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పృథివీ ద సేమ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ అ డిఫరెంట్ సిచ్యువేషన్ అపియర్స్ ఎస్ ఫైర్ సో టేపర్ ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్సే గుణముల యొక్క సన్నిధాన ఉపాధిని బట్టి పృథ్వీ కిందనో ఆకాశం కిందనో మధ్యలో వివిధ రూపాలుగా కనపడుతూ ఉంటుంది దట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అవేర్నెస్ అది చైతన్యం జడసత్త కాదు చైతనమే చైతన్యమే సద్రూపము అదే అక్షర పరబ్రహ్మ అది ఏ పూర్ణము ఆత్మ దీనిని మనం చూసామని విస్తారంగాను అంగిరమహర్ అంగిరా అనే మహర్షి అంగిరస్సుడు అనే మహర్షి పూర్వము పూర్వకాలంలో సో శౌనుకుడు అనేటువంటి జిజ్ఞాసుకు బోధించాడు ఎటువంటి శౌనికుడికి బోధించాడంటే విధివత ఉపసన్నాయ పృష్ఠలకే అతను యథావిధిగా గురువుకి ఉపసదనము చేసి గురువు వద్దకు అప్రోచ్ అయ్యేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది అలా ఉపసదనం చేసి అయ్యా మీరు మాకు బోధించండి అని అడిగాడు అని అడిగాడు అడిగితే అప్పుడు బోధించండి పూర్వం అలా బోధించేవారు ఇప్పుడు ఏం చేస్తారంటే మహాత్ముడు స్థితి వస్తారు వచ్చేదో అశోక హోటల్లోనో అక్కడో మకాన్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఇలా మేము వచ్చాం మహాత్మం హిమాలయాల నుంచి వచ్చాం మిమ్మల్ని ధరించడానికి మీరు మరందరూ వచ్చినట్లయితే మీకు జ్ఞానాన్ని బోధిస్తాను అంటే అప్పుడు గృహస్థులు ఈ జ్ఞానం ఇప్పుడు మనం కావాలక్కర్లేదు ఆయన జ్ఞానం అనే ఏదో అంటున్నారు ఇంత ఇన్వెస్ట్మెంట్ అంతా ఇదంతా అదంతా అని ఏదో లెక్క వేసుకుని సరే కానీ అని కొంతమంది అక్కడ తేలుతారు వాళ్ళకి ఆత్మ ఇది అదే ఆత్మజ్ఞానం బోధించి వాడు అయితే అది అది కూడా అదుదే లేదో ఆయన బోధించి లేదో ఆయన బోధిస్తాడు ఇది దీస్ ఈజ్ ఎ మోడర్ ట్రెండ్ ఇది పద్ధతి కాదు పది మంది కలిసి చదువుకోవడం వరకు బాగానే ఉంది కానీ విధివద్దు ఉపసన్నాయ కాబట్టి యథావిధిగా గురువు వద్దకు వెళ్ళి మనం శిష్యుని జిజ్ఞాసువులుగా ఉండి అధ్యయనం చేయటం మంచిది పృష్టవతే ఉవాచ అడిగిన వాళ్ళకే పాఠం చేస్తాను నేను చోట అన్నాను మీరు అడిగితే చెప్తాను అన్నాను వారు అడగలేదు మనం చెప్పలేదు చూడండి ఎలా ఉన్నా ఒకసారి అడగాలి అయ్యా మీరు చెప్పండి అదే ఒక్కసారి మాట వరుసకైనా అడగాలి అడిగేస్తే ఆ శంక తొలగిపోతుంది కావలసింది పాఠం చెప్పండి పాఠం మొదలెట్టించడమే కదా విద్యార్థుల పని ముగ్గులోకి దింపడా ఇంకా దిగితే దిగిన తర్వాత ఇంకా ఇంకా అది పూర్తయ్యేదాకా ఆయనే ఆ పూర్చేదో ఆయనే వహిస్తాడు ముందు దింపడానికి పూచి దింపడానికి ఏం కష్టపడాలి ఏను ఒకటి తీసుకొచ్చి ఊరోగించి తీసుకురాట్లేదు కదా అయ్యా మీది చెప్పండి అయితే సరిపడుతుంది ఆ మాట మీరు అనండి నేను చెప్తానన్నాను వారు అనలేదు మనం చెప్పలేదు కృష్ణవతే వారి అడిగిన వారికి చెప్పగలను సవ్వదన్యోపి తథైవ శ్రేయోర్చినే ముక్షవే మోక్షార్థం విధివదుపసన్నాయా సో తద్వత అన్యోపి అదేవిధంగా ఈ శౌనుకుడు అంగిరస్సు దగ్గరికి వెళ్ళిన విధంగానే ఇతరులు కూడా మానవుడు ఎవరైనా సథైవ శ్రేయోర్థిని అంగిరసుడు ఎలా అయితే బోధించాడో అలాగే మరో ఆచార్యుడు కూడా అదేవిధంగా శౌనుకుని వలె శ్రేయస్సును కోరేటువంటి శిష్యుడైనట్లయితే శ్రేయస్సును కోరుకోవడం అంటే ముక్షమే మోక్షమును కోరువాడైనట్లయితే వాడి కొరకు మోక్షార్థం బ్రూయా సో అకాడమిక్ గా టీచ్ చేయమని ఎక్కడా లేదు మోక్షం కొరకు చెప్తున్నారు వాడు మోక్షాన్ని కోరివాడైనట్లయితే అర్హుడైనట్లయితే వాడు విధివద్ ఉపసన్నాయా తప్పకుండా బోధించవలసినారు సో ఈ కీర్ణవ్రతత్వం అన్నది ఆధర్వణికలకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మిగతా వాళ్ళకి కేవలం మోక్షకాముడైతే శ్రద్ధాలు అయితే తప్పనిసరిగా బోధించబడుతుంది నైతద్గ్రంథరూపం అచీర్ణ వ్రత అచరిత వ్రతోపీ అధీతే న పఠతి అది ఈ ఈ గ్రంథాన్ని నై నైతీర్ణవ్రత అధీతే అచీర్ణవ్రతుడు అంటే శిరోవ్రతము లేనివాడు అంటే అథర్వని కూడా అయినట్లయితే యథాతథమైన శిరోవ్రతము లేకపోయినట్లయితే ఇతరులైనట్లయితే అహంకారాన్ని పక్కన పెట్టి సంస్కృత అంతఃకరణములు కలవారాయి ఇంతకు ముందు వచ్చినటువంటి సంస్కృతాత్మనామని ఆ విధంగా శిరోవ్రతము కొంచెం మనస్సుని పవిత్రం చేసుకుని ఆ విధమైనటువంటి శిరోవ్రతం ఇప్పుడు కూడా ఇట్ ఈస్ ది స్పిరిట్ ఎ లోన్ దట్ మ్యాటర్ బాహ్య లక్షణములకు ఎక్కువ ప్రాధాన్యం మనం ఇప్పుడు సమాజంలో రెండు తత్వ రెండు లక్షణాలు కనపడతాయి ఒకటి బాహ్య లక్షణాలకే ఇంపార్టెన్స్ ఇస్తాయి బాహ్య లక్షణముల వెనుక స్పిరిట్కి అసలు ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వరు అది తెలివైన పద్ధతి కాదు స్పిరిట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో సంస్కృత అంతఃకరణము అయ్యి ఉండాలి అన్నారనుకోండి వాడు గుండి జయించికొచ్చి కూర్చుంటాడు అది శిరోవ్రతం కింద మీరు పెట్టారనుకోండి గుండి జయించి కూర్చుంటాడు కూర్చుని కానీ వాడి హృదయంలో ఏ రకమైనటువంటి సంస్కారం ఉండదు ఎలా చెప్తార మాట కాబట్టి కేవలము బాహ్యానికి ఇంపార్టెన్స్ కాదు మనస్సు పవిత్రంగా ఉండాలి అని అభిప్రాయం సో అటువంటి వాడు మాత్రమే దీన్ని అధ్యయనం చేస్తే బాగుంటుంది లేకపోతే సంసారాసక్తి గలవాడికి ఇది అనవసరం ఎందుకు ఏవో కామనలు ఉంటాయి కామ్యేమితి స్థితితామంటారు శంకర్లు ఏవో కామనులు ఉంటాయి ఆ కామనులతో ఏదో కర్మలు చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళ లక్ష్యాలు వేరుగా ఉంటాయి వేదంలో ఉన్నా వైదికుడే అయినా కూడా లక్ష్యాలు వేరుగా ఉంటాయి స్వర్గాన్ని పొందాలనే లక్ష్యం ఉంటుంది పేరు ప్రతిష్టల లక్ష్యం ఉంటుంది ధనం లక్ష్యంగా ఉంటుంది పుణ్యం లక్ష్యం ఉంటుంది సో ఎవరి లక్ష్యాలు వాళ్ళది కాబట్టి ముండకం అనవసరం ముండకోపనిషత్తుంది ఇట్ ఈజ్ వెరీ స్పెషల్ థింగ్ ఈ లక్ష్యములు సాంసారికములైన లక్ష్యములనన్నిటినీ ప్రక్కన పెట్టి ముండనం చేసుకుని బోడిగుండు అయితే వారికి ఏ ప్రయత్నం అసలు లేదు దాని మెయింటెనెన్స్కి ఏ సమస్య ఉండదు సమ ఇక సాబిత నేను ఇంతకుముందు చెప్పాను బోడిగుండు అంటే అదృష్టం లేదని అన్నారు ఎందుకంటే వ్యాసంకాలం అయినా పర్వాలేదు వర్షాకాలం ఎళ్ల కాసిగా నిలిచిపోతుంది వర్షం పడ్డే ఏం పర్వాలేదు బోడిగుండులో ఇప్పుడు ఇది ఇంత దృష్టి ఉన్నవాడని అనుకోండి వర్షంలో తడిసేటంటే జొలుపు చేస్తుంది అనారోగ్యం చేస్తుంది బోడిగుండు తడిసినా పర్వాలేదు ఎండిన పర్వాలేదు సో శిరోవ్రతం అంటే సర్వసంగ పరిత్యాగం అహంకార త్యాగం సంసార త్యాగం ఆసక్తిని త్యాగం అది శిరోపరసం ఆ శిరోపరతం చేసిన వాళ్ళు ఈ ఉండకాన్న ధ్యేయం చేసినట్లయితే వాళ్ళకి శోభగా ఉంటుంది కాబట్టి సంసారాసక్తులకు ఇలాంటి పాఠాల అవసరం ఇట్స్ నాట్ మెంట్ పర్గం నా పద్ధతి ఇది చదవకుండా ఉంటే నేను ఎందుకంటే ఇంట్లో చెప్పిన విషయాలు చూసినట్లయితే నేను నిన్ను బృహదారం దాంట్లో శంకరుల భాష్యం చదివితే ఈ కర్మఠుల యొక్క కర్మ గురించి వాళ్ళు చెప్పి మాటలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అత్యంత బల్బజంగా ఉంటాయి ఏమీ స్థానము సో కర్మని బాగా పుష్ చేస్తూ ఉంటారు కామ్య కర్మలని సమాజంలోకి పుష్టి మీకు ఈ యోగం ఉంది ఆ యోగం ఉంది కర్మ చేసుకోండి ఆ కర్మ చేసుకోండి అని అలా కృషి చేస్తూ ఉంటారు ఆ కామ్య కర్మల మార్గంలోకి తోషిస్తూ దాన్ని శంకరులు ఎంత గట్టిగా నిందించారంటే చాలా తప్పు మనిషికి కామ్య కామనల్ని ప్రోత్సహించడం పొరపాటు కామ్యకర్మల్ని ప్రోత్సహించడం పొరపాటు ఎందుకంటే కామనలు సహజంగా మనిషిలో ఉంటాయి ఎవరైనా మనం వివేకం వాళ్ళకు అందజేయాలంటే అయినా కామ కామ్యకర్మల్ని తగ్గించుకోని సలహా చెప్పి ఆ విధంగా బోధ చేస్తే వాళ్ళు వివేకాన్ని పొందుతారు తెలుసుకుంటారు కాబట్టి ఎనీవే సో ఈ ముండకం ఉపనిషత్తు కేవలము జిజ్ఞాసు వైరాగ్య సంపన్నుడు అధ్యయనం చేస్తే శోభగా ఉంటుంది మిగతావాడు అనవసరం దీని జోలికి రావడం అనవసరం నా పాఠాత్తు కీర్ణం వ్రత్య విద్యాఫలాయాస్కృతవతీ ఎందుకంటే వీడు వ్రతానుష్ఠానం గలవాడు అయినట్లయితే అంటే వైరాగ్య సంపన్నుడు సంస్కృతమైన అంతఃకరణ కలవాడు పవిత్రమైన అంతఃస్కరణ గలవాడు తర్వాత మధర్మానుష్ఠానం చేసేవాడు పవిత్రమైన హృదయం గలవాడు అయినట్లయితే శిరోవ్రతము ఉన్నవాడైనట్లయితే అహంకారం లేనివాడైతే అప్పుడు ఈ విద్యా సంస్కృత విద్య పుస్తకంలో ఉంటే సరిపడదు అది హృదయంలో ఆకలింపు చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థి సో ఆ వారికి సంస్కారాన్ని ఆధానం చేయగలిగేటువంటి సామర్థ్యం సో యథా కార్యక్షమం సార్ జ్ఞానము మనకి ప్రయోజనాన్ని చేకూర్చేదిగా ఉండాలి ఆసక్తిని తగ్గించేదిగా ఉండాలి వైరాగ్య బోధ జ్ఞానబోధ సో ఆ విధంగా ఇది ఫలమును కలిగిస్తుంది ఫలమంటే యజ్ఞాది యజ్ఞాది కర్మలకి స్వర్గాది ఫలం లాంటి ఫలం కాదు కేవలము అంతఃకరణ శుద్ధి రూపమైన ఫలమే ఆత్మరూపంగానే ఉంటుంది ఫలం అనాత్మ ఫలమేమీ ఉండదు స్వర్గాది అనాత్మ ఫలాలు అసలు దరిదాపుల్లో కూడా రావు సమాప్త బ్రహ్మ ఏభ్యో బ్రహ్మాదిభ్య పారంపర్యక్రమేణ సంప్రాప్త్యో నమ పరమర్షిభ్యో బ్రహ్మవిద్య పూర్తయింది ప్రతి ఉపనిషత్తు కూడా కంప్లీట్ నీట్స్ ఇంకోపనిషత్తు అయితే బ్రహ్మవిద్యలో ఫదో వంతు అయినట్టేం కాదు బ్రహ్మవిద్య పూర్తి అయిపోయిందా ఇట్ ఈస్ కంప్లీట్ నీట్స్ అయితే మనకి సాంసారికమైన వాసనలు ఇంకా మిగిలి ఉన్నాయి అని అనుకున్నప్పుడు మననము నిరుధ్యాసనము ఆవశ్యకం కనుక అప్పుడు ఇంకో ఉపనిషత్తు చదువుకుంటాం అది వేరే విషయం అని ఒక హేతువు చెప్పారు ఇంకో హేతువు ఏం చెప్పారంటే బ్రహ్మ విద్య పూర్తి ఇంకా జీవితం మిగిలి ఉన్నది ఏం చేస్తారు మిగిలిన జీవితం ఎకటాడతారా లేకపోతే సినిమా చూస్తారా ఏం చేస్తారు కాబట్టి ఏదో ఉప ఉపనిషత్ గ్రంథాలన్నే అధ్యయనం చేసుకుంటూ కాలక్షేపం చేస్తాం ఈ జీవనం అతివాహయే జీవనాన్ని గడపాలి కదా మేము ఉపనిషత్తులన్నీ పఠించేసామని చెప్పేసి ఇంకా సంసారంలో పడి ఉంటామా ఏమీ కనుక ఉపనిషత్తు పఠించేసినా పూర్ణమైపోయినా కూడా మరో ఉపనిషత్తు తీసుకుని అధ్యయనం చేస్తాం బట్ అదర్వైజ్ ఇది సమాప్త బ్రహ్మ విద్య ఇస్ కంప్లీట్ ఇంకేమీ మిగలలేదు ముండకల్లో అన్నీ వచ్చేసింది సమస్త శాస్త్ర ప్రమేయం అంతా अ ब्रह्म विद्य में सा ये ब्रह्मादिभ्य संप्रप्त पंचमी पंचमी बहुत अभी ब्रह्म ब्रह्म अंत हिण्यगर्भुड़ हिण्यगर्भुड़ो मद पर तो मदलपी सो यूर परंपर उ काशी गंग प्रवहिस्टे अर्थ గంగోత్రిలో పుట్టిందనుకోండి గంగ కాశీలో కనపడింది మనకి అంటే అర్థం గంగోత్రికి కాశీకి మధ్యలో బ్రేక్ అవ్వలేదని అర్థం ఒకవేళ బ్రేక్ అయిందనుకోండి మధ్యలో కాశీలో గంగ ఉండదు ఎండిపోతుంది తొందరగా ఎండిపోతుంది బ్రేక్ కాలేదనర్థం అదేవిధంగా సో ఈ క్రోనాలజీకి ఇంపార్టెన్స్ కాదు పరమేశ్వరుడి దగ్గర ఆరంభమైన ఈ ప్రవాహం ఈనాటి వరకు మన వరకు వచ్చినది ఈ ప్రవాహం ఇలా రావటానికి ఎంతోమంది మహర్షులు వారి యొక్క యోగదానము దాని ఎందు ఉన్నది ఒక మాటలో చెప్పాలంటే శంకరులు ఉన్నారు కనుకనే మనం ఉన్నాం అప్పుడు శంకరుడు లేడనుకోండి మనం ఇక్కడ కూర్చుని పాఠం చదువుకునే వాళ్ళమా హిందూ ధర్మమే ఉండేది కాదు కాబట్టి ఆ పరమ ఋషులు ఎవరైతే ఉన్నారో వారి నుండి మనం పరంపరగా పొంది ఉన్నాము ఈ జ్ఞానాన్ని కనుక వారికి నమస్కారము పరమం బ్రహ్మా సాక్షాత్ దృష్టవంతే బ్రహ్మాదయ అవగతవంత్చే పరమర్షయ ఋషయ అంటే చాలు కదా పరమర్షయ అని ఎందుకన్నారు భాష్యకారులు ఏదో చెప్తారని అన్నాను కదా నేను సో పరమ ఋషయ ఋషి దర్శనాథం పరమమును దర్శించినవారు అంటే పరమం బ్రహ్మ ద సుప్రీం రియాలిటీ ఒకే ఒక సత్యము అదే పరబ్రహ్మ దానిని దర్శించినవారు దర్శించిన వారు అంటే ఇలాగా సాక్షాత్ దృష్టవంత అవగతవంతశ్చ దాని సాక్షాత్తుగా అంటే ప్రత్యగాత్మరూపంగా తెలుసుకున్నారు అని పరబ్రహ్మని ఘటం చూసినట్టు చూశారని కాదు సాక్షాత్ నేను మీకు మనం ప్రత్యక్షము పరోక్షము అపరోక్షము సాక్షాత్ అపరోక్షము అని నేను విస్తారంగా చెప్పి ఉన్నాను సో సాక్షాత్ పరోక్షము చేసుకున్నవారు అంటే ఆత్మరూపంగా దర్శించినవారు బ్రహ్మను ఆత్మరూపంగా దర్శించడమే ఉంటుంది సత్యాన్ని యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ ది ట్రూత్ బై రిమైనింగ్ అవుట్ సైడ్ ది ట్రూత్ అది అది సంభవం కాదు యూ కెన్ దర్శ యూ కెనాట్ నో ది ట్రూత్ యూ కెన్ ఓన్లీ బీ ది ట్రూత్ ఆ విధంగానే దాన్ని తెలుసుకోవటం అనేది ఉంటుంది సో ఆనందాన్ని మీరు పొందినప్పుడు నేను ఇక్కడున్నానో ఆనందం ఇక్కడ ఉన్నది అని విభాగం ఉండదు ఆనందాన్ని పొందటం అంటే ఆనందరూపుడై ఉండడమే అదే ఆనందాన్ని పొందటం జ్ఞానాన్ని మీరు పొందేరనుకోండి జ్ఞానాన్ని పొందేరంటే అర్థం ఏంటండి ఇప్పుడు ఆ పెన్ను ఒకటి సంపాదించాను అని మీరు అన్నారు అప్పుడు ఎలాగో ఆ పెన్ను మీ జేబులో ఉంటుంది లేకపోతే మీ డ్రాయర్లో ఉంటుంది మీకంటే భిన్నంగానే ఉంటుంది జ్ఞానాన్ని పొందాను ఈ జ్ఞానం ఎక్కడుంటుంది డ్రాయర్లో ఉంటుందా జేబులో ఉంటుందా ఆత్మయన్ ఉంటుంది జ్ఞానమును పొందుతా అంటే ఆత్మరూపంగా పొందటమే ఆనందమును పొందుతా అంటే ఆత్మరూపంగా పొందటమే బ్రహ్మను పొందుతా అంటే ఆత్మరూపంగా పొందటమే ప్రత్యక్త అపరవ సాక్షాత్ అంటే అర్థమైంది సో ఆ విధంగా దాన్ని పొంది దానిని జీవితంలో ఆకలింపు చేసుకున్నటువంటి మహర్షులు ఎవళ్ళైతే ఉన్నారో వాళ్ళు పరమర్షయ ఆ పరమశబ్దానికి స్వారస్యం సో వారికి రెండుసార్లు వచ్చింది నమస్పరమనుషిధ్య నమస్పరమనుషిధ్య అంటే తేభ్య భూయో నమ మళ్ళీ మళ్ళీ నమస్కారముర్వచనం అత్యాదరాథం కుండక సమాప్త్య రెండుసార్లు అన్నారు నమస్పరములు శుద్ధ్యో నమస్పరములు శుద్ధ్య్విర్వచనం అది ఎందుకంటే అత్యాదరమును చెప్పుట కొరకు గొప్ప ఆదరాన్ని ప్రదర్శించటం కొరకు నమో నమ అయ్యా నమో నమ అయ్యా నమహానత్సగా అంటే ఆదరం అత్యాద సంస్కృతం తెలిపితే నమోన్నమ అంటాడు తప్పది దట్ ఈజ్ రాంగ్ ఈ నమోన్నమ ఈజ్ ఎ రాంగ్ థింగ్ ఇది నమోనమ నా కింద నా నుంచి వస్తుంది అలాగంటే సూత్రం ఏం లేదు పానీల్లో సో తెలివే సో దిర్వచనం అత్యాదరార్థం తర్వాత సంప్రదాయం ఏమిటంటే రెండు సార్లు అన్నారంటే పాఠం అయిపోయిందని లెక్క నేను చిన్నప్పుడు అలా ఉండేవాళ్ళం రెండు సార్లు వచ్చిందంటే ఆ అమ్మాయ అయిపోయింది అది నిజంగా సో ముండక సమాప్త్యర్థం ముండకం కూడా పుట్టినైపోయింది ఇది శ్రీమద్ గోవింద భగవత్ పూజపాద శిష్య పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ శంకర భగవతృత ఆథర్వణ ముండకోపనిషద్భాష్యం సమాప్తం సో నేను అప్పుడప్పుడు ఈ ముండకాన్ని పాఠం చెప్పడంలో మీకు సో పరమహంస పరివిరాజకాచార్య శ్రీమతి ఆనంద జ్ఞాన విరచితం అంటే ఆనందగిరి అని ఆ టేకను నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంది సో ఆ టీకలో కారు మీకు అప్పుడప్పుడు నేను చెప్పాను కూడా అలాగే సచ్చిదానేంద్ర సచ్చిదానందేంద్ర సంయమి అనేమో మహాత్ముడు ఆయన టీకను కూడా నేను అప్పుడప్పుడు చూసి పిలిచాను సో వీళ్ళందరూ ఋషులు పరమ ఋషులు వాళ్ళందరినీ ఒకసారి స్మరించటం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే భయపూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు జో నమ